కీర్తన నూట యాభై ఎనిమిది ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామ మీ దిక్కు మరి కొరమాలి ఉన్న వేళ కొలము చెడిన వేళ చెరబడి ఒరుల చేరపైన హరినామొక్కటే గతిగాక మరచి తప్పిన నైనా మరిలేదు తెరగు ఆపద బొచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళలా భయపడిన వేళ ఓపినంత హరినామ మొక్కటే గతిగాక మాపు దాకా బొరలిన మరి లేదు తెరగూ ెట్టిన వేళ సంపబిలిచిన వేళ అంకిలిగా అప్పుల వారాగిన వేళ వెంకటేశునామే విడిపించ గతిగాక మంకు బుద్ధి బొరలినా మరులేదు తెరగు